మహాపరుషుతుడా మహోన్నతుడా ఏస్తా నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రంలో ప్రభా తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపడి ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు ప్రభా ప్రభ అనేకులు ఈ దినం చూడలేకపోయారు ప్రభా అనేకులు ప్రభానైనా చనిపోతున్నారు ప్రభా కానీ మీరు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు రాజా మీకు స్థుతులనైనా మీకు స్తోత్రముల ప్రభానైనా సమస్త మహిమ ఘనతా ప్రభావం ఏసయ్య నీకే ఈ వేగములు కలుగునగాక హల్లిలుయ్య తండ్రి ప్రభా ఇదిగో నాయనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభానయన నేను ఆరాధించే ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమనుందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నైనా అలాగే ప్రభా నయన ఏదైతే విన్న వాక్యము ప్రభా నైనా మేము పాటించేవారిగా ఆయన మీరు చూపించండి ఆయన ఎవరైతే ప్రభా ఇంకా ఆన్లైన్ ప్రేర్ మీటింగ్ లో రాలేదో ప్రభ అందరూ త్వరగా వచ్చి పార్టిసిపేట్ చేసేలాగా మీరే క్రూప్ చూపించి మీరే నడిపించమని నాయన మీరే ఈ యొక్క ప్రార్థనంతట్లా ఆధిపత్యం చలాయించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏస్తు క్రిస్తున్నామని పెట్టాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్య మాట పాడతారు ఎవరన్నా దేవునిస్తుతి చుడి ఎల్ పడు దేవునిస్తుతి చుడయా దేవునిస్తుతి చుడి ఎలా పడు దేవునిస్తుతి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయ ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎలా పొడు దేవునిస్తుతి చుడీయా దేవునిస్తుతి చుడి ఎలా పొడు దేవునిస్తుతి ఆయన బలమును ప్రసిద్ధి చేయు యన బలమును ప్రసిద్ధి చేయు ఆకశ విశలమందు ఆకాశ విశలమందు ఎల్లా పొడు దేవునిస్తుతించుడీయా దేవునిస్తుతించుడి ఎల్ పొడు దేవునిస్తుతి చుడి ఆయన పారక్రమ కార్యముల్బట్టి ఆయన పారక్రమ కార్యములుబట్టి ఆయన ప్రభవమును ఆయన ప్రభవమును ఎల్లప్పుడూ దేవుని స్థుతించుడీయా దేవుని స్థుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తించుడి భూరాధ్వనితో ఆయనను స్తించుడి స్వరమండలములతో రమండలములతో ఎల్లప్పుడు దేవునిస్తుతి చుడయా దేవునిస్తుతి చుడి ఎల్ప్పుడు దేవునిస్తుతి చుడీ సన్న తంతులసిారతోను సన్న చ చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్థుతించుడయా దేవుని స్స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్స్తుతించుడి తురతోను నాట్యముతోను తంబురతోట్యముతో నాట్యముతోను వాద్యములతో తంతి వాద్యములతో ఎల్ పుడు దేవునిస్తుతి చుడీయా దేవునిస్తుతి చుడి ఎల్ పుడు దేవునిస్తుతించుడి ఆ దేవునిస్తుతి చుడి ఎల్ పుడు దేవునిస్తుతి చుడి హలో లు అన్నా సరే వాక్యం చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం చేస్తున్నాం సరే ప్రార్థన చేస్తున్నాం సూత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వనతుడ మహోన్నతులకు దేవ మహిమ స్వరీప్లకు తండ్రి కృపామయడానికి వన్నాల్ ప్రభా అబ్రహాం సాఫ్ యాపల గొప్ప దేవ నా తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడనారు ప్రభా మమ్మల్ని సజీలు నిలబెట్టుకున్నారు దివారాతులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించి మనతో ఆదిష్టం నూతన అభిషేకం దయచేయండి ప్రభా ఇక మధ్యకాల సమయంలో మీ తనిధికి వచ్చిన ప్రభావ మీరు మాతో మాట్లాడండి ప్రభా మా విశ్వాసాన్ని బలపరచండి స్థిరపరచండి ప్రభా శమల కాలంలో మేము తొండగా ప్రభావ మేము ఏ రీతిగా మేము ముందుకు సాగిపోలే ప్రభా ఓ ప్రభా మీరు మాతో మాట్లాడని మమ్మల్ని బలపరచండి ఈ చివరి అంతే దినాల్లో మేము ఉంటుండేగా ప్రభావ నా దేవన ప్రభావ నీకు వందలు చెల్లిస్తున్నాం అయినా ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకొని చూసుకోమన్న ప్రభ ఈ లోకమంతా మోసంలో ఉంది మోసంతో కొట్టుకొని పోతుంది ప్రభావ ఆ మోసములు మేము పడకుండా మీ సత్యంలో మేము స్థిరత్వం కలిగించి మీ సత్యాన్ని ప్రభావ అనేకులకు ప్రకటించాలా అనేకులు ఆ మోసం నుంచి వాళ్ళని బయటికి తీసుకొని రావాలా ఈశ్వకరిస్తున్నామని ప్రభావ అలాంటి అభిషేకం మాకు అందరూ కనుగించండి ఈ మధ్యకాల సమయంలో మీ వాక్తిని ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడి మహిం పొందండి ప్రభావ రానబెట్టి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవ మీరే నడిపించింది నీ నామానికి మేమే తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రిస్ వినిపిస్తుంది కదా సరే సరే కీర్తన గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తాము కీర్తన గ్రంథం నూట నలభై ఏడో అధ్యాయము మూడో వచనంలో రెండో వచనం నుంచి మనం చూస్తాము ఈ కీర్తన దావిది కీర్తన దావిది రచించిన కీర్తన యహోవయే ఎరుశల్యమును కట్టువాడు చెదరిన ఇస్రాయలులను పోగుచేవాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడు అలది చూడండి ఇక్కడ చూస్తున్నాం మన వాక్యము యహోవయ ఎరుసలేమును కట్టువాడు సరే ఎరుసలేమన్నప్పుడు మనం ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు పరమ ఎరుసలేమో ఎరుసలేమన్నప్పుడు గొప్ప జనాన్ని సాధించం పరమ ఎరుసలేమున్నప్పుడు లక్ష నలపత్నాలు మందికి సాధించం కాబట్టి ఎరుసలేమన్నప్పుడు ఆ ఎరుసలేమో ఆ కాలంలో ఉన్న ఇష్టాలు తీసుకున్న ఎరుసలేముకు సంబంధించిన కాదు ఇది ఆత్మీయంగా మనం చూస్తున్నాము ఎరుసలేమును ఆయనే కట్టాలా ఆయనే కడతాడు కాబట్టి ఆయన కట్టిండు ఆయన మరణం ద్వారా ఈ ఈ మందిరాన్ని కూలగొడితే మూడు మూడో దినం లో ఈ మందిరాన్ని లేపుతున్నాడు కాబట్టి అది ఆత్మీయమైన మందిరం అది దేవుని బిడలకు సాదుష్యం కాబట్టి ఆ ఆత్మీయ మందిరం కట్టేవాడు మన ప్రవ్వే ఎస్ ప్రవ్వే ఆ మందిరం కాబట్టి ఆ మందిరంలో మనం కట్టబడాలా ఆయనే మనల్ని కట్టతాడు ఆయన పునాది మీద మనం కట్టబడతాం అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి మనం ఆయన మీద కట్టబడాలా అన్నప్పుడు మనం ఏ రీతిగా కట్టబడాలా అన్నప్పుడు కేవలం మనం అర్థం చేసుకోవాలా ఆయన సన్నిధిలో మనం నివసించాలా ఆయనకు అనుకూలంగా ఆయనకు అంగీకారంగా మనం జీవించాలా అనే విషయం ప్రభు మనతో చూస్తున్నాం లేవే కాండంలో నిన్ను చూసిన వినదినం కాబట్టి ఆయన కట్టడంలోనూ ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి పాటించే వాళ్ళగా మనం ఆస్వాదింపబడతాం సమస్తం మనకు దేవుడు ఇస్తాడనొచ్చు కాబట్టి దానికి ముందు మన జీవితాలు ప్రభులు సంపూర్ణంగా కట్టబడాలా ఎందుకంటే ఇది భయంకరమైన శ్రమల కాలం ఇది చాలా భయంకరమైన శ్రమల కాలం కాబట్టి మనకు తెలుసు శ్రమల కాలం అనేది కాబట్టి మన మన విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలా ఎందుకంటే ప్రభు అదే విషయం మనతో ఆయన అనేక పర్యాల నుంచి మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎందుకు మనం మనం సంపూర్ణంగా మనం కట్టబడాలా మన జీవితం తుఫాను రాబోతుంది వరదలు రాబోతున్నాయి ఉపద్రవం రాబోతుంది కాబట్టి ఆ ఉపద్రవానికి ఆ తుఫాన్కి మనం నిలబడాలంటే వండ మీద కట్టబడిన పునాది వదుల మీద మనం కట్టబడాలా కాబట్టి ఆయనే కట్టేవాడు సమస్త కట్టేవాడు ఆయననే ఆయననే మన జీవితాలు కట్టేవాడు ఆయనే మన మనం రక్షించేవాడు మన దేవుడు మన ప్రభువు కాబట్టి చెదిరిన ఇస్రాయలీలందరినీ చూడండి పునాది అన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన నేను మొన్నటి దినం మనం చూసినామంటే పునాది మీద ఏ రీతిగా కడతాం అన్నప్పుడు ఒక బిల్డింగ్స్కి ఒక పునాది వేసినప్పుడు దాన్ని దాన్ని ఏం చేస్తారు ఒక లోతుగా దోగుతారు అంటే పునాది ఏ రీతిగా కట్టబడుతుంది మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకటి ఫిజికల్ లెవెల్లో మనం చూస్తున్నాం ఒకటి ఆత్మీయ లేయర్ లో మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ప్రకృతి సంబంధంగా చూపిస్తాడు దాన్ని ఎట్లా ఆత్మీయంగా అర్థం చేసుకోలేదు దేవుడు చూపిస్తూ ఉంటాడు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పునాది ఎట్లా కట్టబడుతున్నప్పుడు ఏ రీతిగా ఒక బేస్మెంట్లు కట్టేటప్పుడు ఒక లోతుగా తీస్తాడు దీని గురించి ఎందుకు మనం చెప్తున్నాం ఇది ఇది మనకి ఇది అర్థమైనప్పుడే మనం ఎట్లా కట్టబడిను అనేది మనం మనం పరీక్షించుకోగలం ఒకవేళ ఆ రీతిగా మనం మనం స్థిరపరచుకుంటున్నాం అనే విషయం ప్రభు చెప్ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన కట్టేవాడు కాబట్టి ఆయన ఆయన చేతిలో మనం ఉండాలా ఆయన చేతిలో మనం ఉండాలా ఆయనే మందిరం కదా ఆయన శరీరమే మందిరం ఆయనే మందిరం కదా కాబట్టి ఆయన కట్టిండు చేతి పని కానీ మందిరంగా కట్టిండు మనల్ని ఈ లోకం అంతా మనుషుల చేత కట్టబడుకుని మందిరాలనుకుంటున్నారు కానీ అది కాదు చేతి పని మందిరం కట్టిండు మన ప్రభు ఆయన చేతిలో మనం కట్టబడిన వాళ్ళం ఆయన చేతిలో మనం నిర్మింపబడిన ఇంకా బాగా అర్థమవుతుంది మనకి కాబట్టి ఆ పునాది ఎట్లా కట్టబడుతుంది అన్నప్పుడు అది బేస్మెంట్ తీసినప్పుడు లోతుగా తీసినప్పుడు సాధారణంగా దాన్ని కట్టే విధానం ఏంటంటే ఆ అది లోపల తీసినప్పుడు కంక రేసిన తర్వాత దాన్ని ఏం చేస్తా అంటే గనీ ఆ రాయిలు పెట్టేసి లేయర్ ఒక లేయర్ పెట్టేసినాక అది లెవల్గా స్టేబుల్ ఆ రాయిలు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళా సిమెంట్ వేసి మళ్ళీ స్టేబుల్ లెవెల్ చేసి మళ్ళా రావు పెట్టుకుంటా అట్లా పర్ఫెక్ట్ గా జాయింట్ లో మాలు వేసుకుంటే నీట్ గా పర్ఫెక్ట్ చేసుకుంటే పైకల్లా కట్టిన కడితే అది స్టేబుల్ గా కరెక్ట్ గా ఉంటది అన్నట్టు పునాది అది స్థిరత్మైన పునాది అన్నట్టు ఎందుకంటే అది బాగా ఒక క్రమ కట్టబడిన పునాది అన్నట్టు అంటే పునాది ఎట్లా కట్టాలనేది అక్కడ నుంచి మనం చూస్తున్నాం అక్కడ అంటే అలా అలా కట్టబడిన పునాది ఎట్లా ఉంటుంది విషయం తర్వాత దాని మీద గోడ కట్టి ఎట్లా ఉండదు విషయం మనం చూస్తున్నాం కాబట్టి అట్లా కట్టినప్పుడు అది స్థిరంగా ఉంటుంది పునాది కానీ మేస్తూ ఏం చేస్తారంటే నేను ఆ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను చెప్తాను మేస్తూ ఏం చేస్తారంటే ఆ పునాది తీసినప్పుడు ఆ రాళ్ళు తీసుకెళ్లి మొత్తం కుక్కలు కుక్కలు వేస్తారు అంటే అది మొత్తం నిండాలా ఆ గొంత మొత్తం నిండాలా నిండితే తొందరగా పని అయిపోతుంది త్వరగా అయిపోతుంది భూమి లెవెల్కి రాగానే దాని లెవెల్గా మాలేస్తే కింద ఎట్లా ఉందో కాబట్టి చూసేదానికి ఏమనిపిస్తుంది పునాది మంచిగానే కట్టింది అన్నట్టు ఉంటుంది అన్నట్టు అప్పుడు అది కిందకి పోయినప్పుడు ఆ మాలు సరిగ్గా పోే విధానం సరిగా లేదన్నట్టు అది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే మొత్తం నూకేస్తారు అన్నట్టు ఆ రాళ్ళక్కడ ఉంటే ఆ గొంతులకు నూకేస్తారు అట్లా మొత్తం కింద మీద పడి అటు ఒకటి పైకి ఒక కిందకి పడి మీద మొత్తం గ్యాప్లు ఏర్పడతా కింద సిమి అందులో ఆ పవర్ అనేది సిమెంట్ పవర్ అనేది ఉండడానికి అప్పుడు ఏం చేస్తాను పైకి లెవెల్ కి దాని మీద ఒక పెద్ద గోడ కట్టిరనుకోండి అప్పుడు ఏమైంది తెలుసా ఆ గోడ ఆ వెయిట్ కి ఆ బొరు కి కట్టినప్పుడు బాగానే ఉంటది కొన్ని రోజులకి ఆ వెయిట్ కి ఆ రాళ్ళు ఏమైతే బెస్ కింద బెస్కి పోతాయి ఎందుకంటే అది స్టేబుల్ గా లేవు అయ్యి అది స్టేబుల్ గా లేవు కాబట్టి ఆ బోర్లు ఎప్పుడైతే పడతాయో ఇప్పుడు గ్యాపులు గ్యాప్లుగా మనం పెట్టి ఒకసారి ఏదైనా పెడితే ఏమైతుంది మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అంటే ఇట్లా కదులుతు అన్నట్టు అయితే అట్లా కట్టినప్పుడు ఏమవుతుందంటే దాని మీద గోడ కట్టినప్పుడు అప్పుడు క్రాక్స్ రావటం చూస్తాను అంటే ఎందుకు క్రాక్స్ వస్తాయంటే నా తర్వాత అర్థమైంది మొన్నటి దేనించో చూసినా కానీ అంత డీటెయిల్ గా మనకు అర్థం కాదు తర్వాత నేను ఆలోచించినప్పుడు అబ్బాయి ఇది ఎందుకు ఎట్లా వస్తుంది అన్నప్పుడు నాకు అట్లా అని ఆ తలంపు అనిపించింది ఎందుకంటే మేము చేసే పని అదే కదా నువ్వు చేసే పని నీకే తెలియదా అని ఆ రీతిగా అర్థమవుతున్నానంటు అంటే అది స్టేబుల్ గా కట్టకబడకపోతే అది వచ్చినప్పుడు దాని పరిస్థితి అప్పుడు ఏమైతుంది ఆ గ్యాప్ రావటం అది క్రాక్స్ రావటం గోడ అదే రీతిగా పడిపోవటం అన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మీయమైన జీవితంలో కూడా మనం చూసినప్పుడు మనము ఎట్లా కట్టబడుతున్నాం స్టేబుల్ గా కట్టబడుతున్నావా మన మన పునాది ఎట్లా కట్టుకుంటున్నాం కాబట్టి ఏసు ఆ బండ కాబట్టి బండ మీద నా సంఘాన్ని గడతామని పేదరు చెప్పిండు సరే సంఘం ఈ రోజు ఎట్ట గడుతున్నారు సంఘం అంటే దేవుని బిడలే కదా దేవుని బిడలు ఎట్లా కట్టబడుతున్నారు ఈ లోకము దేవుని బిడలు సేవకులు ఎట్లా గడుతున్నారు ఆ పునాది అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుందంటే అది సరిగా కట్టలేదు అన్నట్టు అది అయిపోయింది అది లెవల్ గా చేసేసి చేసేసి గోడ కట్టేసినాం అట్లా కాబట్టి గోడ కట్టేసి దానికి గచ్చపోతబోస్తారు కూర్చినప్పుడు అది వారదాస్ తుపాను అయ్యినప్పుడు ఏమైందంటే దానికొన్న గచ్చపోత మొత్తం దానికొన్న మెరుగంతో పోతున్నట్టు చూడండి దానికన్నా మెరుగంతో పోతుంది అప్పుడు ఏమవుతుంది ఆ లోపల ఏముందో తెలిసిపోతుంది తర్వాత అది గోడ మొత్తం కూలిపోతుంది చూడండి ఈరోజు జరుగుతున్నది కాబట్టి మనము ఆయనలో కట్టబడిన జీవితాల లాగా మన పునాదిని మనం మనం ఏం చేయాలా పతిష్టం చేసుకోవాలా నీ ఆత్మీయ జీతాన్ని మన ఆత్మీయ జీతాన్ని ప్రతిష్టం చేసుకోవాలా బలపరుచుకోవాలన్నట్టు ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎక్కడ ఎన్ని మనం ప్రార్థనా పూర్వకంగా మనం ప్రభుని అడిగితే దేవుడు చూపిస్తాడు అప్పుడు ఎక్కడ పోయింది నా పునాది ఎక్కడ మిస్టిక్ జరిగింది ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన మాట్లాడే దేవుడు కదా కాబట్టి అట్లా మన ఆత్మీయమైన జీవితాన్ని అట్లా సరి చేసుకోవాలా అనే విషయం మనం చూస్తున్నాం కాబట్టి ఆయన చెదిరిన వారిని పోగు చేస్తాడంట అంటే ఆయన చెదిరిపోయిన వాళ్ళని ఆయనే చదరగొడతాడు తర్వాత తిరిగి మళ్ళీ ఆయన పోగు చేస్తాడు ఆయన్ని బాగు చేస్తాడు కాబట్టి తిరిగి మనం ఆయన సన్నిధికి రావాల్సిందే తిరిగి ఆయన సన్నిధికి రావాల్సిందే ఎందుకంటే స్వస్థపరిచేది ఆయనే సర్వ సంపూర్ణత ఆయనలోనే ఉంది కాబట్టి తిరిగి ఆయన దగ్గర రావాల్సిందే కానీ ఇక్కడ ఏం చెప్తా అంటే కట్టేవాడు మన ప్రవ్వే కాబట్టి ఆయన కడుతున్నాడు ఆయనలో ఒక ఒక గోడలాగా నువ్వు ఒక విధంగా అంటే గోడలు అంటే దేవుని విడదలకు సాధిష్టమని మనకు తెలుసు కాబట్టి ఆ గోడ ఎట్లా ఉండాలి మనం ఈ చివరి కాలంలో మనం అర్థం చేసుకోవాలా మన ఆత్మీయ చీర్తను కూడా మనం పరిశీలించుకుంటూ ఉండాలి ప్రతి క్షణం మనం పరిశీలించుకోవాలా అద్దం దగ్గర పోతే అర్థం చూపిస్తుంది మన మన ముఖం మీద ఏముందని చూపిస్తుంది అద్దం చూపించినప్పుడు మన ముఖం మీద ఏమో కనిపించినప్పుడు మనం ఏం చేస్తుంది దాన్ని తుడుచుకుంటాం దాన్ని కడిగేస్తాం మంచి చేసుకుంటూ ఉంటాం కానీ అది అర్థం దగ్గరకు పోకుండా మనం పోతే మనం మనం బాగానే ఉందని అనుకుంటాం కానీ మనం పోయిన తర్వాత మనకి ఎట్లా ఉందనేది మనకు తెలియదు కాబట్టి ఈ వాక్యం కూడా దేవుని వాక్యం కూడా అర్థం లాంటిది కాబట్టి మనం ప్రతి రోజు మనం ఈ రీతిగా మనం మా మనం వాక్యం జానిస్తుంటే మనం ప్రార్థన చేసి వాక్యం చదువుతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన బలహీతలు మన ఏలాంటి అపరాధాలు మనం మనలో ఏమైనా ఉంటే అవి మనం కనిపించినప్పుడు మనం ఏమిటో వాటిని సరి చేసుకోవాలా ప్రభా ఈ వాక్య చేత జీవితాన్ని శుద్ధీకరించిన నన్ను సరి చేయ ఈ రీతిగా లేదు నా జీవితం అని మనం ఎప్పుడైతే మనం వెంటనే మనం ఆయన సన్నిధిలో మనం ఆ వాక్యం ఎత్తి పట్టుకుంటామో ఆ వాక్యమే నిన్ను శుద్ధీకరిస్తుంది అప్పుడు నుంచి సరిగా మంచిగా కట్టబోయిన గోడలాగా ఉంటాం ఈ లోకం అంతా మీద కట్టుకుంటున్నారు పునాది కాబట్టి అది ఖచ్చితంగా వరద వస్తుంది కదా చాలా మంది అంత వర్షకాలం వస్తుంది వేరు బేస్మెంట్ కొంచెం హైట్ ఉండాలా ఎందుకంటే వర్షం వస్తే మొత్తం నిండిపోతాయి అని చెప్పి అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది అంత జ్ఞానం అంటే అది పోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు హైట్ పెట్టుకుంటారు హైట్ పెట్టుకుని అంటే కొంచెం హైట్ లేపుకుంటారు అంటే నీళ్లు రావన్నట్టు కాబట్టి మన ఆత్మీయ జీవితం ఉన్నత స్థితి అంటే మన ప్రభు కాబట్టి ప్రభువులు ఆ రీతిగా మనం కట్టబడాలా అప్పుడు నేను వరద తాకదు కదా నీ మీద పొలి పారినా కానీ వాక్యం ముందు ఎర్చే గ్రంథం జలములో నీ మీద పొలి పారినా కానీ అగ్ని మధ్యలో నువ్వు నచ్చినా కానీ అవి నేను కాల్చు అంటాడు ఇవన్నీ వాగ్దానాలు మనకి ఇవన్నీ కాబట్టి మన ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగా మనం కట్టుకోపోవటం కట్టుకుంటే మనం ఇంకా ప్రతిష్టంగా ఉంటాం కాబట్టి మనం ఆత్మీయంగా మనం ఆ ఎర్చలే మందిరం కూలిపోయినప్పుడు ఆ నేమి ఏం చేసిండు వాటన్నిటిని మరమ్మతులు చేసిండు వాటన్నిటిని సరి చేసిండు ఆ బీటల బారిన గోడలు అన్నింటిని సరి చేసి అన్నట్టు కాబట్టి ఒక విధంగా ఆత్మీయ జీవితం అర్థం అలాంటి ఆ గోడలు ఎందుకు సరి అవన్నీ కూలిపోయినాయి అవన్నీ కూలిపోయి ఆ రీతిగా ఉన్నప్పుడు ఆయన చూసిండు ఆ కాలంలో మందిరం ఉండే కాబట్టి అది కూలిపోయింది కానీ కొత్త నిబంధనకు వచ్చే వరకు అది ఆత్మీయమైన మందిరం అనేది బిల్డింగ్స్ కాదని మనం తెలిసింది కానీ ఆత్మీయమైన విధంలో చూసుకున్నప్పుడు అక్కడి నుంచే మనకు దేవుడు నేర్పిస్తున్నాడు ఆ రీతి మనం చూసినప్పుడు కొత్త నిబంధనలో ఆత్మీయమైన మందిరం అది ఏ రీతిగా పోల్చుతున్నాం మనం పోల్చుకోవాలా అది ఏ రీతిగా ఉంది ఇప్పుడు ఏ రీతిగా ఉంది మందిరం మన ప్రభు చెప్పిన మందిరం ఎట్లా ఉంది ఆయనే మందిరం కాబట్టి కాబట్టి ప్రాత నిబంధన కాలేమైన మందిరం ఎట్లా ఉంది అనేది మనం పోల్చుకోవాలా కానీ నేహేమే ఏం చేసిండు వాటన్నిటి బీటల వారిని వాటన్నిటి మరమతులు చేసి మొత్తం మంచి చేసి అప్పుడు బలి అర్పణలు అర్పించటం యాజకులు ఆరంభించడం అప్పటి వరకు ఆ మందిరాన్ని ఎవరు పట్టించుకో ఎవరో ఒకరు పట్టించుకున్నారు నేమేగా ఆ ప్రేరేపణ వచ్చిందేమో తన స్నేహితులతో జరిగింది ఎక్కడో ఉన్నాడు రాజు దగ్గర ఆయన పరిగెత్తుకొని వచ్చి చూస్తే అంత భయంకరంగా నేర్చుకుంటాడు ఆయన కాబట్టి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఈరోజు దేవుని పెడుగు అట్లా పడిపోయిన ప్రాకారం ఉంది ఎవరు వారిని సరి చేయాలా ఆ గౌడల్ని ఎట్లా చక్క ఆ పడిపోయిన గోడలు మళ్ళీ తిరిగి కట్టి వాటిని మంచిగా మరమ్మతులు చేసి వాటిని అన్నింటిని సరి చేసి ప్రతిష్ఠితంగా చేయాలంటే ఆ ఎవరు చేయాలా చూడండి ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా నీ పునాది నువ్వే ప్రతిష్టం చేసుకోవాలా కాబట్టి ఏ రీతికో ప్రతిష్టం చేసుకున్నప్పుడు మొదట నువ్వు ఒక ఒక మందిరానికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ ఒక దేవుని సేవకులు నీకు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నువ్వు వినాలా విని దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ వాక్యం చేత నువ్వు ప్రతిష్టం చేసుకోవాలా నీ జీవితాన్ని తర్వాత నువ్వు ఆ రీతి వి తర్వాత దేవుడు నీకు ఒక పని దేవుడిచ్చిండు నువ్వు దాన్ని ఏం చేయాలా ఇతరుల అనేక జీవితాలలో మనం దేవుని సన్నిధికి దేవుని వైపులకు మనం నడిపించాలా అది దేవుని విరాను. కాబట్టి ఫస్ట్ మనం మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకోవాలా కాబట్టి ఆ రీతిగా చేసుకోపోవటం వల్ల ఏమైతుంది వరద వచ్చినా తుఫాను వచ్చినా కానీ ఏమైతుంది అది కొట్టుకోబోతా ఉంది ఏ స్ప్రూ చెప్తాడు ఆయన నోటు ద్వారా నా మాటలు విని దాని ప్రకారంగా జీవించిన ప్రతి ఎట్లా ఉంటుంది వాడు పునాది ఇసుక మీదగా కట్టుకుంటాడు కాబట్టి దేవుని వాక్యం లేకపోతే అది ఇసుకతోనే సమానం నువ్వు భూమి మీద నీ గోడ కట్టుకుని ఉన్నట్టు వచ్చినప్పుడు కుంగిపోతాయి వర్షాలు రాకుండా కాబట్టి ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమలు ఉపద్రవాలు అనేకమని వస్తూ ఉంటాయి మాత నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అవి వస్తూనే ఉన్నాయి కానీ దేవుని బిడ్డలు ఎట్లా ఎదుర్కొన్నారు అనేది మనం బైబుల్ చదివినప్పుడు మనకు అవన్నీ అర్థమవుతా ఉంటాయి అన్నట్టు మనం చదువుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలా ఆ స్వీకరించి దాన్ని దాన్ని మనం ఆ పాటించడం నేర్చుకున్నప్పుడే మనం ప్రొటెక్ట్ చేయబడతాయి నీ నీ పునాది అన్నట్టు శత్రు వెదుక నువ్వు నిలబడాలంటే నీలో శక్తి ఉంటదన్నట్టు ఆ రీతిగా నువ్వు నిలబడినప్పుడే అది ఎంత వచ్చి కొట్టేసినా బాంబే వేసుకుంటా ఏది వేసుకుట్టినా కానీ అది పడదన్నట్టు ఎందుకంటే ఆ పునాది యేసు ప్రభు మీద కట్టబడింది ఆయన ఆయన బండ యేసు ఆ పునాది ఆయన మీద నువ్వు నిలబడ్డం నీ పైన ఆయన శిరస్సులాగున్నాడు నీకు పైన శిరస్సులాగున్నాడు ఆ రీతిగా నీ ప్రభు నీకు శిరస్సులాగున్నాడు కాబట్టి చూడండి ఆయన నీ నీ అంటే నువ్వు ఎక్కడ మధ్యలో ఉన్నావు అన్నట్టు అంటే నీకు ఎంత ప్రొటెక్షన్ ఉంది అనేది ఆయనలో ఉంటే నువ్వు ఎంతగా నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు అనేది అక్కడ అట్లా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఎప్పుడు కూడా మనం మన వెంటనే ఉంటాడు మనం అనుకుంటూ ఒకసారి ఏమి అంటే ఆ దేవుడు నన్ను అని అనుకుంటాం మన ఒక దశలో కానీ మనం ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు మనం విడిచిపెట్ కానీ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు ఆయన నేను విడువను ఎడబాయను అని అని చెప్పిడు వాక్యం కాబట్టి ఆయన వాగ్దానం అది నేను విడివను ఎడబై అన్నప్పుడు మనం ఎట్ట విడిచిపెడతాడైనా మనం విడిచిపెడితే తప్పనిచ్చి ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టాడు కాబట్టి అలాంటి టైంలో అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన మన జీవితాలు ఆ రీతిగా పటిష్టం చేసుకోవాలను కాబట్టి గుండె చదివిన వారిని బాగు ఆ బాగు వారి గాయంలోనే కట్టువాడు కాబట్టి గుండె చెదిరిపోవటం అంటే ఏంది హార్ట్ అని ఉంది కదా ఇంగ్లీష్ లో హార్ట్ అని ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే ఆ గుండె చదివిన వారిని బాగు చేసేవాడు అని ఇక్కడ రాసి ఉంది తెలుగులో గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములను కట్టువాడని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే ఆ అతని విరిగిన హృదయాన్ని ఆయన ఆ తర్వాత మరియు వారి గాయములను బంధిస్తాడని ఉంది ఇక్కడ అంటే వాళ్ళ గాయాలని ఆ బంధిస్తారంట అంటే గాయాలను లేకుండా చేస్తారంట దాన్ని ఆ గాయం కాకుండా చేస్తారంట గాయం అనేది నీకు రాకుండా చేస్తారంట కాబట్టి ఆయనే గాయపరుస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు కాబట్టి ఇక్కడ విరిగిన అతని విరిగిన హృదయాన్ని అని ఇక్కడ అంటే హృదయం ఇక్కడేమో గుండె అని చెప్తుండో అక్కడ హృదయం అని ఒకటే ఒక విధంగా అర్థం చేసుకుంటే కాబట్టి మన హృదయాన్ని ఆయన విరిగిన హృదయాన్ని ఆయన స్వస్థపరిస్తాడు అలా విరిగిన హృదయాన్ని స్వస్థపరచడు కానీ ఎందుకు హృదయాలు విరగబడుతుంది విరిగిన హృదయం ఉన్నప్పుడు బాధల్లో కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మన హృదయము ఎంతగానో వేదన పడుతూ ఉంటుంది కదా ఎంతగానో వేదన పడుతూ ఉంటుంది కాబట్టి మన హృదయానికి స్వస్థత అవసరం ముఖ్యంగా మన హృదయము స్వస్థ స్వస్థత అవసరం అన్నట్టు హృదయానికి స్వస్థత లేకుంటే నీకు శరీరానికి స్వస్థత రాదు శరీరానికి అది స్వస్థత కావాల్సింది ఫస్ట్ హృదయానికి స్వస్థత కావాలా ఫస్ట్ స్వస్థత కావాల కాబట్టి అందుకే ప్రవంతుడు హృదయము అన్నిటికంటే మోసకరమైంది బహు వ్యాధి గలది గ్రహింపగలవాడు ఎవడు కాబట్టి ఆ హృదయాన్ని గ్రహించగలవాడు ఎవరన్నప్పుడు అక్కడి నుంచే మొత్తం మారు మనిషి రావాలంటే నీ హృదయం నుంచే పుడుతుంది నీలో నుంచే అక్కడ స్టార్ట్ అయితే మైండ్లోకి వస్తుంది అప్పుడు చేతి మనం చేస్తాం కాబట్టి ఫస్ట్ హృదయం స్వస్థపరచబడాల కాబట్టి హృదయము మోసకరమైన భయంకర వ్యాధి అంట అంటే దాన్ని గ్రహించగలవాడు ఎవరంటే సృష్టికర్త తప్ప ఎవరు కూడా గ్రహ గ్రహించలేదు ఏసు ప్రభుత్వ ఎవరు కూడా గ్రహించలేదు ఆ హృదయం కాబట్టి మన హృదయం పరిస్థితి ఏ రీతికి ఉంది మన హృదయము ఏ రీతికి ఉంది కాబట్టి మన హృదయము బెదిరిపోతుందా మన హృదయం ఎట్లా ఉంది నిర్భరంగా ఉన్నది భయపడకము నిర్భరం కలిగి ధైర్యంగా ఉండమని మనం చూస్తాం వాక్యలో దేవుని మోసకు చెప్తాడు యహోశివాకు చెప్తాడు ఏలికి చెప్తాడు ఎంతో మంది దేవునికి ప్రాముఖ్యం ఎందుకంటే ఈ హృదయం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో ఈ హృదయం నుంచే మొత్తం ఒక కేంద్రం లాంటిది ఇక్కడి నుంచే అన్ని అమలు పరచబడతా ఉంటాయి కాబట్టి అందుకు ఏసు ప్రభు హృదయంలోకి రావాలని ఆయన ఇష్టపడతా ఉంటాడు కానీ చోటు ఇవ్వరు మనుషులు ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన ఉండి నీలో ఉండి పాలన చేస్తూ ఉంటాడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు మంచి మార్గంలో సరైన మార్గంలో నీకు మంచి ఆలోచనలు దేవుడిస్తాడు మంచి మార్గాన నువ్వు ఎట్లా ఏంది ఏ రీతిగా ఉండాలా ఏ రీతిగా సేవ చేయాలా ఏ రీతిగా ఉండాలా ఇక్కడి నుంచే ఆయన అందుకే నీ నీ హృదయము నాకు కావాలంటాడు ప్రభు కదా ఆయన బల బలను కో ఆయన కోరడైనా విరిగినలిగిన హృదయాన్ని కోరుతాడు ఆయన మనసు ఆయన కావాల్సింది కాబట్టి అది ఎవడు గ్రహించగలడు నేను గ్రహించగలనా కాదు కదా ఆయన తప్ప ఎవరు కూడా గ్రహించాడు కాబట్టి మన హృదయాల్లోకి ఏ ప్రభుని స్వీకరించాలా మన హృదయము ఆ నిధుట సమ్మతి పరచుకోవాలా మన హృదయాన్ని ఆ నిదుట మనం సమ్మతి పరుచుకోవాలా సమాధాన పరుచుకోవాలా మన హృదయము దేవ నా హృదయాన్ని స్వస్థపరచు నా విరిగిన హృదయాన్ని నా హృదయాన్ని నా హృదయ నా హృదయాన్ని స్వస్థపరచు అని చెప్తాడు చూడండి గుండె చదివిన వారిని ఆయన బాగు చేయవాడు ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు నీ హృదయాన్ని బాగు చేసేవాడు ఏ స్ప్రవే కాబట్టి మన హృదయము మనం స్వస్థత పొందితే ఆటోమేటిక్గా నీకు శరీరాన్ని కూడా స్వస్థత వస్తుంది కదా హృదయం ఎందుకంటే నీ హృదయాన్ని స్వస్థపరిచబడినప్పుడు మన హృదయంలో ఏ స్ప్రవ్ ఉంటే మనకి ఏదైనా మన ముందు ఏదైనా నిలబడుతుందా నీ బ్రతుకుదేవి అంటే ఎవడో నీ ఎదుట నిలబడలేదు ఒక వేషవతో ఎందుకు చెప్పిన మాట నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నీ ముందట ఎవడు ఏ శత్రు కూడా ఏ రోగం కూడా నీ ఎదుట నిలబడలేదు అది పోవాల్సిందే వచ్చినా అది పోవాల్సిందే నువ్వు నువ్వు మాట్లాడితే నువ్వు ఆ రీతిగా మాట్లాడాలా ఆ వాటితోటి ఆ విధానం దేవుడు చూపించింది కదా కాబట్టి ఈ హృదయంతో నువ్వు మాట్లాడాలా ఈ హృదయము అది పోతా ఉంటుంది మన హృదయము సలోమన్ చూస్తే ఆయన హృదయం తొలగిపోతాయి దేవుడి నుంచి ఆయన రెండు సార్లు దేవుడు హెచ్చరిస్తాడు ఇతర దేవతలను పూజింపవలదు ఆయన చేసింది ఏంటంటే ఎంతో మందిని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతో మంది చేసి దేవునికి విరోధంగా తిరుగుబడతానని చేసింది ఆయన సలోమన్ అంటే దేవునికి ఎంత ఇష్టం ఉండి ఫస్ట్ ఆయన ఆయన ప్రార్థన ఎట్టుండి తెలుసా నాకు ఏ ముద్దు ప్రవ శత్రువుల ప్రాణాల ముద్దు ప్రవ ఇంత గొప్ప రాజ్యాన్ని పాలించాలంటే నాకు జ్ఞానం కావాలా నాకు తెలివి కావాలా మాకు వివేకం కావాలని అది అడిగిండు చూడం అది దేవునికి ఎంతో ఇష్టం ఆయన ఎంత సంతోషించిండో దేవుడు ఆయన ప్రార్థన ఫస్ట్ ప్రార్థన ఆ రీతిగా ఉంది కానీ చివరికి వచ్చే ప్రార్థన ఏ రీతిగా చివరికి ఏ రీతిగా మన జీవితంలో ప్రభు నుంచి తొలగిపోతున్న ఆ హృదయం అలాంటి హృదయం మనకు మనం ఉండాలా అలాంటి హృదయం మనం లాగా మనం పెట్టుకోవాలా మన ప్రభు అలాంటి హృదయం మనకు ఉండాలంటే ఎప్పుడు ప్రభు మన హృదయంలో ఉండాలా ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలా అప్పుడు మనం బలపరచ దిన మనకు అభివృద్ధి పొందుతూ ఆత్మీయ జీవితంలో కాబట్టి ఆయనే స్వస్థపరిచేవాడు తర్వాత స్థలం మనకి రెండు సార్లు ప్రత్యక్షం అప్పుడు చేత రెండు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు చెప్తే ఆయన వినలే మూడోసారి ఏదేమిడి వచ్చి ఆయన రాజ్యాన్ని తీసుకొస్తాడు ఆయన రాజ్యాన్ని తొలగిస్తారు ఆయన నుంచి చూడండి ఫస్ట్ రెండు సార్లు దేవుడు వార్నింగ్ ఇస్తాడు కానీ మూడోసారి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది ఖచ్చితంగా కానీ సలోమాను రెండు సార్లు చెప్తే వినలే మూడోసారికి ఇక ఏమవుతుంది రెండుసార్లు విన్నప్పుడు మూడోసారి ఇంకే లేని అవసరం అవకాశం అది తెలుసు ఇంకా ఇంకా సంపూర్ణ అది ఇక లాస్ట్ వార్నింగ్ అన్నట్టు ఇంకా ఇప్పుడైనా నీ జీవితాన్ని సక్కపరచుకో అని చెప్పినప్పుడు సలోమాను సక్కపరచుకోలే తర్వాత రాజ్యం అతని నుంచి మనం చూస్తాం అయన హృదయం తొలగిపోయాను అని ఉంది వాక్యం అక్కడ క్లియర్ గా కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా దేవుని వైపు నుంచి తొలగిపోవద్దు నీ హృదయం స్టేబుల్ గా ఉండాలా స్టేబుల్ గా ఉండాలంటే నీ ప్రునాది నువ్వు దేవుని వాక్యంలో సంపూర్ణంగా నువ్వు బలపడితేనే నువ్వు ఆ రీతిగా ఉండగలవు లేకుంటే ఏమవుతుంది ఆ రీతిగా ఉండలేమన్నట్టు కాబట్టి అందుకే ఈ హృదయం అనేది చాలా మోసకరమైందని చెప్తారు దేవుడు కాబట్టి ఆ హృదయంలో నా ప్రభు నా హృదయంలోకి నా హృదయాన్ని స్వస్థపచ్చు అన్నప్పుడు ప్రభు మన హృదయంలోకి వస్తే ఆయన అక్కడి నుంచి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన హృదయం కాబట్టి పరిశుదాత్మ అభిషేకము మనకు ఆయన రూపంగా పరిశుదాత్మ రూపంగా మన ప్రభు మనలో నివసిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటుంది మీరు దేవుని ఆత్మ మీలో మీరు దేవుని ఆలయమైనది మీరు ఎరగరా అని పౌలు మీ హృదయముకు మీ హృదయమే దేవుని ఆలయమైనదని దేవుని ఆత్మ మీలో మీరు ఎరగరా చూడండి దేవుని ఆత్మ నివసించడం అంటే ఏంది దేవుడు మన హృదయంలో ఉంటాం అది మందిరం ఎట్టుండలా మంచిగా కట్టబడిన మందిరాగా ఉండాలి ఎవడైనా దేవుడు దేవుని ఆలయంలో పాడు చేస్తే దేవుడు వాళ్ళు పాడు చేస్తానంది ఇది కష్టం కదా అర్థం చేసుకోవాలంటే కాబట్టి ఆయన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే మన ఆలయాన్ని పాడు దేవుడు వాళ్ళు పాడు దేవుడు ఎందుకు పాడు చేస్తాడు ఆయన లేకపోతే ఏమవుతుంది పరిస్థితి దేవుడు లేకపోతే ఏమవుతుంది ఏసు ప్రభు చెప్తాడు ఒక ఉపమానంలో ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు రక్షణ పొంది ప్రభుని స్వీకరించిన తర్వాత వాడు ప్రభు వాళ్ళ హృదయంలోకి వస్తాడు తర్వాత వాడు ప్రభు నుంచి విడిచిపెట్టి వాడు ఈ లోకాదీతంగా జీవిస్తే తిరుగుబడతానని చేసి తిరిగిస్తే దేవుని ఆత్మ ఎక్కడుంటుంది అక్కడ ఉండదు కాబట్టి అప్పుడేమవుతుంది ఆ అపవిత్ర ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అవి ఒకప్పుడు మనం రక్షణ పొందక ముందు ఎలాంటి దెయ్యాలు ఎలాంటి అపవిత్ర ఆత్మ తెలుసా తెలియదు కానీ అవి రక్షణ పొందినక నుంచి దేవుడు విడిపించి ఆయన మన హృదయంలో ఉన్నాడు మనం నడిపిస్తున్నాడు కానీ మన హృదయంలో ఆయన లేకపోతే అవి తిరుగుతూ ఉంటాయి అంట ఆయన తిరుగుతూ ఉంటే నేను ఒకసారి వెళ్ళొచ్చిన నా ఇంటికి అది ఈ రోజు ఎట్లుందో చూసుదాం అని చెప్పి మళ్ళా తిరిగి వాపస్ వస్తుందంట అవి తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు అప్పుడు ఆ ఇల్లు కూర్చుంటే చూసినప్పుడు అప్పుడు చూస్తే అయ్యా ఎవరు లేరు ఇప్పుడు నాకు మంచి అవకాశం అని చెప్పి అదిగాక దాంతో పాటు ఇంకా కొన్ని దయ్యాలను తీసుకొచ్చి దూరితే వాడి మొదటి స్థితి కంటే కడపడి స్థితి బహు భయంకరంగా ఉంటుంది చూడండి ఎంత భయంకరమైంది అది అది తలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తూ చూడండి ఏశ్ ప్రభు లేని జీవితాలు ఎంత భయంకరం ఉంటాయి మనకి ఇప్పుడు అర్థమవుతుంది బైబుల్ చదివినాక అంతకుముందు మన జీవితాలు అట్లా ఉండే అంటే దయ్యాల్లోని మనలో అంతకు ముందు అవ్యతో నీ మనల్ని ప్రభు ఆయన కృప వల్ల ఆయన కనికరం వల్ల ఆయన ఆయన రక్షకుడిగా స్వీకరించినప్పుడు ఆయన మన హృదయంలో ఉన్నాడు అందుకు మనుషులు ఎందుకు చెడు మార్గంలో నడుస్తారు కోపము ద్వేషము వ్యసనం ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే అయ్యి దుష్టాత్మల నుంచి వస్తాయి కానీ మన దేవునాత్మ ఉంటే నీకు ప్రేమ సమాధానము సంతోషం అవన్నీ వస్తూ ఉంటాయి అందుకు హృదయం కావాల ఈ రోజులు ఎన్నో ఎన్నో శిక్షలు అమలు పరుస్తాయి ఎన్నో జీవోలు పాటు చేస్తుంటారు ఎన్నో శిక్షలు వేస్తుంటారు ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి అని ఇవ్వు ఎన్ని శిక్షలు వేసినా కూడా అది కాదది అది ఎంత శక్తి అది ఇంకా పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ వాడు హృదయం మారాల ఫస్ట్ దానికి స్వస్థత కావాలా అది స్వస్థ హృదయం మారితేనే తర్వాత వాడు ప్రవర్తన కూడా మారుతుంది అన్నట్టు కాబట్టి మనం ఆ రీతిగా ప్రభుకి మన హృదయం ప్రభులో ఉండాలా మన హృదయం ప్రభు తట్టు ఉండాలా అనే విషయం కాబట్టి గుండె చెదిరిపోయిన వారిని బాగుచేవాడు కాబట్టి ఆయన బాగు చేసే దేవుడు చెదిరిపోయిన వారిని బాగు చేసే దేవుడు గాయపడ్డే వారిని ఆయన గాయాల కట్టేవాడు ఆయన ఆయన స్వస్థపచ్చి ఆయన గాయం చేస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు ఎందుకు గాయం చేస్తాడు ఆయన అన్నప్పుడు ఎందుకు మనం గాయపచ్చబడతాం అనేది మనం అర్థం చేసుకోవాల కాబట్టి ఆ గాయాన్ని చేసేది ఆయనే స్వస్థపరిచేది ఆయనే మూడో దినుమతి లేపి స్థిరపరిచేవాడు కూడా మన ప్రవ్వే కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఆయన మన హృదయాల్లో నివసించాలని ఎంతగానో ఆయన ఆశపడుతున్నాడు కానీ మనం అవకాశం ఇవ్వాలా మన హృదయంలో ప్రభు ఉంటే మనకి ఎలాంటి భయం ఉండదు అన్నట్టు నీతి మంతుల సింహం వల్లే ధైర్యం ఉంటారంట కథలకు నిత్యం సీయని కొండ వల్లే మనం అలాంటి ప్రతిష్ఠితమైన అలాంటి జీవితంలో మనం ఉండాలా మన ఆత్మీయ జీవితం కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి దేవుని ఉగ్రత భయంకరంగా ఈ లోకం మీదకి రాబోతుంది కాబట్టి అందుకే అంటాడు గ్రంథంలో చెప్తాడు వాక్యం జఫన్యా గ్రంథంలో ప్రవక్త చెప్తాడు రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో చూడండి రెండవ అధ్యాయం రెండో వచనంలో విధి నిర్ణయం కాకమునిపే ఎహోవ కోపాగ్ని మీ రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై ఎహోవ ఉగ్రతీరం రాక మునిపే కూడిరండి ఆయన సన్నిధికి రావాలా ఈ లోకాన్ని దేవుడు మరలా పిలుస్తుంది మరొక అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు లోకమంతా గొప్ప జనం కూడి రండినప్పుడు ఎక్కడ పోయినారు వాళ్ళు ఆయన దగ్గర కూడుకోలే ఎక్కడెక్కడో పరిగెత్తున్నారు ఎక్కడ వెళ్ళిపోతున్నారు వాళ్ళు కానీ అది ఖచ్చితంగా అది అమలు శిక్ష అమలు టైంలో దేవుడు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు ఎప్పుడన్నా మీ జీవితాలు మార్చుకోండి అని దేవుడు మనల్ని అందరినీ విషయం విధి నిర్ణయం రాకమునిపోయి ఎహోవ కోపాగ్ని మీ మీదికి రాకమునిపోయి మిమ్మల్ని శిక్షించుటకై చూడండి ఇది శిక్షించటం అంటే దేవుని బిడల్ని ఇదంతా బైబులంతా అనిలు కొరకు రాయబడలే క్రైస్తవుల కొరకు రాయబడి దేవుని బిడల కొరకు రాయబడింది ఇవన్నీ కాబట్టి ఉగ్రత దినము రాకమునిపోయి రండి దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను సమస్త దీనులారా యుహోవాను వెతుకుడి మీరు వెతికి వినయం గలవారై నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు చూడండి ఒకవేళ మనం ఏం చేయడం దీన మనసుకులై సాత్వికులై ఆయన వెతకాలంట అంటే వాళ్ళు ఆ రీతికి లేరన్నట్టు దీన మనుషులైతే సాత్వికం లేదన్నట్టు కాబట్టి ఇప్పుడైనా మీరు దీన మనసుకులై అనుసరించి న్యాయ విధులు దీనులారా దీని లారా ఆయన వెతకమంటున్నాడు ఆయన మీరు ఆయన వెతికితే వినియమగల మీరు తగ్గించుకొని నీతిని అనుసరించాలంట తగ్గింపు జీవితం మనకి ఎంతో అవసరం మనలో ఎలాంటి అహం రావద్దు ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు ఆయన ఆయన దీనైనా భరిస్తాడు కానీ గర్వాన్ని భరించలేడు అంత గర్వము మనుషులు మనం చూస్తూ ఉంటాం సాధారణంగా బయటకు పోతే మనం చూస్తూ ఉంటాం కానీ ఎంతగా విరవేగుతూ ఉంటారు కానీ మనకు అవి అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు ఆయన ఎంతో కృపగల దేవుడు ఆయన కృపను మనం పొందుకున్న వాళ్ళం ఒకప్పుడు ఉండి ఉంటేవి ఆ రీతిగా రక్షణ పొందక ముందు ఆయన ఆయన రక్షణ పొందిన ఆయన మనసు కలిగొండాల ఆయన మనసు కలిగొందన్నప్పుడు అలాంటి గుణగాల మనలో ఉంటే ఆయన లేనట్టే మనలో కాబట్టి పరశుదాత్మ అభిషేకం మనలో ఉందని మన పౌలు చెప్తుంటాడు కదా ఆత్మ ఫలాలు అన్నప్పుడు ఆత్మ కూడా ఒక ఫలం ఉంటుంది పరశుదాత్మ ఉందన్నప్పుడు నిదర్శనం ఏంటంటే ఒక ఆత్మ ఫలాలు ఎన్ని ఉంటాయి కనిపిస్తూ మనం తెలిసి దళిత పత్రికలో ఉంటాయి కాబట్టి అవన్నీ మనలో కనిపించినప్పుడే దేవుడు మనలో ఉండగలడు కాబట్టి అలాంటి అలాంటి బిడలుగా మనం ఉండాలా అనే విషయం ఎందుకంటే దేవుడు రాకంత భయంకరంగా ఉంది కానీ ఆయన ఆయన ఉగ్రత దీనం అంత భయంకరమైన ఉగ్రత కాబట్టి అప్పుడు మనం కాపాడబడాలంటే మనం దీన కలిగి తగ్గించుకొని మన జీవితాల్లో మనం పరిశీలించుకోవాలా ప్రతి క్షణం మనం పరిశీలించుకునే ఉండాలా దేవుని వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు మనం మన ఆయన మాట్లాడుతూ కానీ ఈ లోకంలో మనుషులు ఏం చేస్తారంటే వాడి స్థితిని బట్టి వాడి విధానాన్ని బట్టి మనుషులు వింటూ ఉంటారు కాబట్టి ఏ స్థితిలో అయినా సరే గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడించింది కదా బిలాంకి దేవుని దేవుని స్వరం విల్లే కానీ దేవుడు ఏం చేసిన గాడి ద్వారా మాట అది ఎంత విధానం చూడండి ఎందుకంటే ఆ స్థితిగా ఆయనకు దిగిపోయినాడు ఆయన దేవుని స్వరం వినాల్సింది పోయి గాడిదతోనే దేవుడు చెప్పిస్తుంటే అప్పుడు ఆయనకు జ్ఞానాదాయం అయింది చూడండి అప్పుడు దూత వచ్చి నిలవటం కడ్కం తీసి అప్పుడుగా కనిపించలేదు ఆయనకు అన్నట్టు చూడండి ఆయన అనేక రకాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు కానీ ఈ లోకం ఏం చేస్తే తెలుసా వాడి వాడి విధానాలను బట్టి చూస్తూ ఉంటాడు కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది దేవుడు మాట్లాడుతూ దేవుని స్వరం అని ఎప్పుడైతే గ్రహించి దాన్ని సంపూర్ణంగా మనం స్వీకరిస్తామో వాడు కాపాడబడతాడు లేకుంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇసుక మీద కట్టిన జీవితాలే వరద వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా జీవిస్తే ఆ క్షణం వచ్చి అది ఉపద్రవం అనేది అమాంతంగా వచ్చింది అనుకో అప్పుడేమవుతుంది నువ్వు వచ్చినా కానీ నువ్వు నిమ్మలంగా ఉంటావు వాక్యం అది వచ్చి వచ్చినా కానీ నువ్వు నిమ్మలంగా ఉంటావంట ఎందుకంటే నీ పునాది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అది వస్తుంది కదా ప్రతిష్టంగా ఉన్న పునాదుల మీద కూడా అది వానబడుతుంది కదా చూడండి మన ప్రభువు మంచి చెట్ల మీద తన వర్షాన్ని ఇస్తున్నాడు గచ్చ పొదల మీదకి ఇస్తున్నాడు కాబట్టి వర్షం మీద అన్నిటిమే పడుతుంది శిక్ష కూడా అంతే కాబట్టి ఈ లోకంలో ఉగ్రత శ్రమలు అందరికి వస్తాయి దేవుని నమ్ముకున్న వాళ్ళకి వస్తుంది రావాలని కాదు నమ్ముకున్న కూడా శ్రమలు కానీ వాళ్ళు నిలబడతారు వీళ్ళు నిలబడలేరు అన్నట్టు తేడా ఎందుకంటే ఎందుకు నిలబడతా ఉన్నప్పుడు వాళ్ళు ప్రభులు సంపూర్ణంగా బలపడిన వాళ్ళు ఆయన మీద ఆధారపడి జీవించి ఆయన వాగ్దానాన్ని పట్టుకున్న వాళ్ళు ఆయన వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళు కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికి ఈ చివరి కాలం మనం కాబట్టి ఆయన మనల్ని స్వస్థపచ్చే దేవుడు మన హృదయం స్వస్థత పొందాలా కాబట్టి తర్వాత అనేకులను మనం ఆయన చెంతకు మనం నడిపించాలా ఆయన రాకడ బహు సమీపంగా కాబట్టి మనం ఆయన రాకడ సంబంధించిన విధానాలు కాబట్టి ఆయన ఈ లోకంలోకి దేవులకు ఉపద్రవం వహించింది కాబట్టి అనేకులు గొప్ప జనంతా మనం ఆయన శరీని తీసుకొని రావాలా వాళ్ళకు ఉపస్థానం కల్పించాలా వాళ్ళందరూ ప్రభుత్వం అంతా నడిపించాలంటే ఖచ్చితంగా నిలబడాలి కదా దేవుడానికి ఒక చిన్న గుంపును ఎప్పుడు దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు చూడండి ఎందుకంటే ఈ లోకంలో అందరూ అన్ని ఫెయిల్ అయిపోతే మరి ఎవరు ప్రతిష్టం చేయాలంటే ఏదో ఒక గుంపును దేవుడు పెట్టుకుంటాడు ఎక్కడో శేషం కాగా పాత నిబంధన కాల నుంచి ఈ రోజు వరకు కూడా కాబట్టి అపుస్తులు కూడా కాపాడుకుని ఒక చిన్న గుంపును కాపాడుకుంటూ ఉంటాడు మనకు తెలుసు వాక్యాలన్నీ కానీ మనం ఏం చేస్తాం ఆ టైంకి మనం ఏం చేస్తున్నాం అంటే అవన్నీ మర్చిపోతున్నాం ఇవన్నీ వస్తాయి దేవుడు చెప్పిండు కొన్ని మీకు భయంకరమైన శ్రమల కాలం వస్తుంది రాబోతున్న త్వరలో శ్రమల కాలం అన్నప్పుడు అయినా మీరు నా ఓర్ప విషయ వాక్యం మీరు గైకుంటే భూలోకంలో రాబోయే శ్రమల కాలంలో భూ నివాసాలను తర్వాత ఈ లోకం మీదకి రాబోయే శ్రమల కాలంలో నేను కాపాడుతున్నాడు కాబట్టి భూమి భూనివాసం అన్నప్పుడు వాళ్ళు శోధిపబడతా ఉంటారు ఇప్పుడు శోధింపబడతారు వాళ్ళు శోధనకు నిలబడలేకపోతున్నారు కానీ లోకంలో ఉన్నప్పుడు లోకానికి కూడా శ్రమ లోకము కూడా భయంకరంగా శిక్ష ఉంది కాబట్టి దాంట్లో మిమ్మల్ని నిన్ను కాపాడుతున్నాడు మరి అక్కడ ఇంకొకరు ఉన్నారు అక్కడ రెండు చెప్పిండు తర్వాత ఇంకొకరి చెప్పి నిన్ను కాపాడుతున్నాడు అంటే ఒక గుంపు ఉంది వాళ్ళని కాపాడతారు ఎందుకంటే వాళ్ళు ఆయన మీద ఆధారపడ్డ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వాగ్దానాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళే కాపాడబడతారు కాలంలో ఎందుకు కాపాడబడతారంటే వాళ్ళు అనేకులు ఆ శ్రమలో ఉన్న దేవుని చెంత నడిపించడానికి దేవుడు కాపాడతాడు కాబట్టి ఆయన ముద్రించుకున్నాడు ఈ లోకంలో ప్రకటన గంధం ఏడాద్యాయంలో నాలుగు దూతలు నాలుగు మూలల ఉగ్రత పాత్రలు పట్టుకొని రెడీగా అవి దుర్లించబోతుంటే ఆప్తూ దేవుడు దూత చాపుతా కొంతకాలం వాగు మా దేవుని దాసులు ముద్రించేంత వరకు ఇంకొంచె కాలం వాగుమంటాడు అది ఎప్పుడు చెప్పబడింది రెండు సంవత్సరాల క్రితం చెప్పబడింది ప్రకటన గంధం ఇయర్స్ కింద కానీ ఇప్పటి ఆ సీలింగ్ నడుస్తూనే ఉంది అది ఎండే టైం కు కాబట్టి మనం ఆ సీలింగ్ లో మనం ఉండాలా ఆయన ఆత్మ మనం ముద్రింపబడాలా అందుకే పరుశుధాత్మ అభిషేకం మనం పొందుకోవాలా పరిశునాత్మ అభిషేకం పొందిన వాళ్ళు ఎవరు ఉంది ఉంటే మనం పొందుకోవాలి మనం అడగాల దేవుని అడిగిస్తారు అడుగుడి నాకు ఏ పండు వెతుకుడిని దొరకబడి అంటే ఎంతకాలం మన మన అంత ముందు తెలియనప్పుడు మనం అర్థం చేస్తే దేవ నాకి నాకు అది కూడా కరెక్టే కానీ అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పబడింది అనేది ఎవరు తెలియదు అంత నాకు టీవీ కావాలా ప్రభు నాకు అది కావాలా ప్రభు అని చెప్తా ఉంటాం అడుగుతున్న తప్పలేదు కానీ అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పిండి ఆయన అనేది తెలియదు అన్నట్టు అది పరుశుధాత్మ కొరకు అడగం కాబట్టి అది మనం ఏరలాగా వాడుకొని పర్లేదు కానీ ఆయన ఇస్తాడు కానీ అసలైన విధానం ఏంటంటే పరుశుదాత్మ కోరు కాని పెట్టుకోమరు ఎందుకంటే పరుశుదాత్మ మీలో ఉన్న ప్లేస్తో మీలో ఉన్నట్టే ఆయన మన హృదయంలో ఉండాలని కోరుకోమంటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ నీలో ఉంటే నీవు నువ్వు బలపరచబడతా ఉంటావు ప్రార్థన చేస్తుంటే నీకు ఎక్కలేని ఉద్యమం వస్తూ ఉంటావు ఉచ్చరింపు సౌక్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేస్తుందంట చూడండి అంటే మనం అలహీన సమయంలో కూడా దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తూ నువ్వు ప్రార్థన చేయటానికి శక్తిస్తూ ఉంటాడు దేవుడు చూడండి అందుకే పరశుదాత్మ అభిషేకం ఆయన ఫంక్షన్స్ అనేది బైబిల్లో చాలా ఉంటాయి ప్రవచనాలు అర్థం చేసుకుంటూ ఎన్నో విధాలుగా ఉంటాయి దేవుని ప్రేమ దేవుని ఆత్మ రూపంగా మన హృదయంలో కొమ్మరింపబడింది దేవుని ప్రేమ అనేది ఆ ఒక విధంగా చూస్తాం అనేక విధాలుగా దేవుని ఆత్మ ఎన్నో మేలు అంటే దేవుని ఆత్మ మన హృదయంలో ఉంటే మనకు ఆలోచన జోడిస్తాడు ఆత్మ చెత్తి నడిపింపబడతా ఉంటాడు ఇవన్నీ దేవుడి ఆలోచన ఇస్తే మనం ఉంటాడు కాబట్టి ఆయన రాక త్వరగంది కాబట్టి ఆయన ఆయన ఆయనను ఎరుషులు కట్టేవాడు ఆయనే కాబట్టి మన జీవితంలో ఆయనలో కట్టుకోవాల అపోస్తులు ప్రవక్తి ఇచ్చిన పునాదిని మీరు కట్టబడినారన్నారు ఆ పునాది క్రీస్తే ఏ ప్రభులో మన జీవితాలు కట్టుకోవాలా మన పునాదులు ప్రతిష్ఠితం చేసుకోవాలా ఇంకా భయంకరమైన ఉపద్రవాలు రాబోతుంది భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది త్వరలో కాబట్టి నీ పునాది సరి చేసుకోవాలా నువ్వు నీ పునాది ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేసుకోవాలా దాన్ని ప్రార్థన పూర్వకంగా మనం ఖచ్చితంగా ప్రభు మనతో మనకు బయలుపరుస్తాడు ఆయన మాట్లాడతాడు ఎంత తుఫాను వచ్చినా కానీ నీ గోడ పడిపో ఎందుకంటే నీ పైన ఉన్నాడు శిరస్థలాగా నీ పునాది ఏ స్ప్రం మీద కట్టబడింది నువ్వు మధ్యలో ఉన్ను నీకు ప్రొటెక్షన్ ఉంది ఆయన కాపుదల నీకు ఆయన కాపాడే దేవుడు మనం భయపడానికి వీలేదు ప్రతి క్షణం మనం విశ్వాసంతో ముందుకు పోవాల పౌలంటాడు మీరు రక్తం కారణంతగా అంతగా మీరు శ్రమ పొందలేదంటాడు అక్కడ చూడండి పాత నిబంధన కాలంలో పదకొండో దేవుని చూస్తే హెబిల్ పత్రికలో కొత్త నిబంధన కాలంలో వాళ్ళు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించరంట కడ్గ బలాల్ని అగ్ని అనేక రంపంతో కోయబడినారంట ఎంతగా చేసినా కానీ వాళ్ళ మటుకు ప్రభుని విడిచిపెట్టలేదంట అంతగా శ్రమం మనం పొందినమా వాళ్ళు రంపాలతో కోయిబడినారు భయంకరంగా అగ్ని అగ్నిలో వాడేసిన అగ్ని బలాన్ని చల్లార్చిన వాళ్ళు అవి ఏం చేయలేకపోయిన వాళ్ళని వాళ్ళ శరీరానికి ఆచిన కానీ ఆత్మని ఏం చేయలేకపోయినాయి ఎందుకంటే నీ ఆత్మ నీ జీవము ఆయనద్ద దాచబడింది కొలెసిల్ పత్రిక చూస్తాం మనం మన జీవం ఆయనద్ద ఉందంట సేఫ్గా ఉంది కాబట్టి ఆత్మ సైతం మనం నడిపింపబడుతున్నాం కాబట్టి ఒక పని కొరకు దేవుడు ఈ లోకంలో వచ్చిండు తీసుకొచ్చింది మనం ఈ లోకంలో కాబట్టి అది పని నెరవేర్చుకొని తిరిగి మనం ఆయన సైతి దినం కాబట్టి ఒక పర్పస్ మన పట్ల దేవుడు ఇచ్చిండు కాబట్టి ఆయన ఈ లోకంలో శరీరంగా వచ్చినా కానీ ఎన్నో బాధలు కష్టాలు ఎందుకంటే ఒక సృష్టికర్త ఆ రీతిగా అన్ని భరించింది ఆయన చూపించింది కాబట్టి ఆయన భరించి చూపించినప్పుడు ఆయన దేవుడు కదా ఆయన దేవుడే కానీ ఒక మానవులాగా ఉండి అవన్నీ రుచి చూచిండి ఆయన కాబట్టి ఆయన ఆత్మరూపంగా నీలో ఉన్నప్పుడు నీకు ఆయన తోడుకున్నప్పుడు నువ్వు ఎందుకు అస్తే అమలు మనం ఎందుకు జయించలేకపోతున్నావు అన్నప్పుడు మన ఆత్మీయ జీతాన్ని ఇంకా బలపరుచుకోవాలా ఆయన రాకడ త్వరగుంది మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా దేవుని వాక్యాన్ని అనేకులకు మనం ప్రకటించాలా రోగులుగా ఉన్న వారికి వాళ్ళ మనం ప్రార్థన చేయాలా ఏదొచ్చినా కానీ మనం భయపడద్దు అన్న విషయం ఎందుకంటే ఆయన ముందే చెప్పేసింది ఆల్రెడీ ముందే చెప్పిన తర్వాత ఎందుకు భయం మనకి ఇంకా ఆలోచన ఇంకేం చెప్పకపోతే అమావంతంగా చెప్పకపోతే మనకు భయం కానీ ఆల్రెడీ ముందే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కింద దేవుడు చెప్పినప్పుడు ఇంకా ఎందుకు మనకు భయమైంది ఇవి నెరవేరుతున్నాయి ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి శ్రమలు ఉంటుంది మనకు కానీ శ్రమ ఉన్నా కానీ మనకు సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆదరణ ఉంటుంది తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తున్నారు అన్నట్టు ఎట్లా చూపిస్తా ఉన్నప్పుడు మనం కనిపెట్టుకుంటే కదా చూపిస్తారు వాక్యంలో బలపడాల అందుకే మనం బైబిల్ స్టడీకి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు అంటే వాక్యంలో బలపడాలి ప్రార్థన కూడా చేస్తాం ఆరాధన కూడా చేస్తాం కాబట్టి బలహీనత ఏంటంటే మనం ప్రా ఆయన ఆరాధన చేస్తాము ఆయన మన దేవుడు కాబట్టి ప్రార్థన విజ్ఞాపన చేస్తాం గంటలు గంటలు ప్రార్థన చేస్తాం కానీ నీ ప్రార్థనకి జవాబు రావాలంటే కేవలం వాక్యం ద్వారానే మాట్లాడతాడు దేవుడు కానీ ఆ వాక్యం టయానికి మనుషులు ఏం చేస్తారంటే టైం అయిపోతుందని తర్వాత టైం టు ఓవర్ అని ఈ రీతిగా చెప్తా ఉంటున్నట్టు కాబట్టి మనిషి ఎక్కడుంది ఒక టైం నాకు బాగా జ్ఞాపకం ఉంది వైఎంసీలో స్టడీ జరిగేటప్పుడు టూ అవర్స్ పోయింది వాక్యం నాకు బాగా జ్ఞాపకం ఉంది అవర్స్ వరకు ఎవరు కదిలని కూడా కదిలాలి ఎట్లా కూర్చొని అట్లనే కూర్చోలు రెండు గంటలు రికార్డింగ్ అయింది తర్వాత చూస్తే రెండు గంటలు తర్వాత పరిశీలన అయిపోయింది అంటే చూడండి అంత ఆసక్తి ఈరోజు మనకు పొందా ఆ వాక్యం ఈ లోకమైన శబ్దాలతో అంత ఆసక్తి రెండు గంటల సేపు నువ్వు కూర్చుని కుజ్జులో కూర్చొని వాక్యం అంటే నీ మనసు ఏం కదలం కూడా నాకు బాగా జ్ఞాపం ఉంది రెండు గంట టూ అవర్స్ వాక్యం చేసినాం కానీ ఈ రోజు పదిహేను నిమిషాలు వాక్యం కూడా మనుషులు ఓటుకుండదు చూడండి అందుకు మనం ప్రతిష్టం చేసుకోవాలా మనం వాక్య వాక్యంతో దేవుడు వాటితో మన జీవితారు కాబట్టి అలాంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించాలని చిన్నగా ప్రార్థన చేస్తారు స్తోత్రం ప్రభా పరిషితుల గొప్ప దేవ మహోనతులకు తండ్రి మహిమస్త రీపకు దేవ నీకు వంద ప్రభ నా దేవ నా ఇక మధ్యాహ్న కన సమయంలో మీరు మాతో మమ్మల్ని ఎంతగానో మీరు బలపరుస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు నా దేవం ఆత్మీయ జీతం మేము ఓ ప్రభావ మీలో మేము కట్టబడాలా ప్రభావ ఈ లోకమంతా ప్రభ నైనా ఇస్త ప్రవ్వ సరైన పనితీరులో పునాది వేస్తలేరు ప్రభ కాబట్టి అందుకే దేవుని బిడ్డలు వరద వచ్చినప్పుడు ఉపద్రవం వచ్చినప్పుడు వాళ్ళ గోడలు పడిపోతుంది కూలిపోతున్నాయి ప్రభ ఎందుకంటే ఆ పునాది సరిగా లేదు ఆ రీతిగా పునాది మీద నడిపించలేదు ప్రభా దేవుని సేవకులు ఈ రోజు గచ్చపోత పూసి మనుషుల్ని చేసి ఆ రీతికి పెట్టినారే కానీ ప్రభా అది ప్రభా అది స్థిరమైంది లేదు ప్రభావ ఇప్పుడు తెలుస్తుంది ప్రభా ఆ పునాదులు రీతిగా ఉన్నాయో కాబట్టి పునాదులు పాడైపోతే నీతి ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు మాతో మాట్లాడుతున్న మేము ఆ సరి చేయాలి ప్రభావ ఆ పునాదులు మీరు ప్రతిష్టతం అలాంటి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రదర్శన బలపరచండి మమ్మల్ని ఇంకా ప్రవ ఉజ్జీంపజేయండి ప్రవ్వ రాబోయే దినాల్లో బహు విశేషమైన సేవ మేము చేయాలా నా దేవ నా ప్రవ్వ అద్భుతాలు ఆశ్చర్యాలు మేము అవి మాకు ఇస్తానని వాగ్దానం చేసినారు ప్రవ్వ ఆ గిఫ్ట్స్ మేము పొందుకోవాలా దాని తగ్గట్టు మేము ప్రయాసపడాలా ప్రభావ ప్రార్థనలు ప్రతి దశలో మీకు అంగీకారంగా పరిశుద్ధంగా జీవించాలా లేకుంటే ఈ ఉగ్రత ఈ తెగుళ్ళు విని మేము పోయేవాళ్ళం అయితే ప్రవ్వా అవి మా మీద మా మీదకి వస్తాయి వినిపోయి పోయేలా అయితే కాబట్టి దాన్ని మీకు వర్షం ఇస్తున్నారు తగిన సమయాలు అన్ని సమకూడిస్తున్నారు కాబట్టి లేవే కాను ఇరవై ఆరు ఆ వాక్యం చూసినప్పుడు అది ఎంతో భయంకరంగా ఉంది ప్రభా అధ్యాయ ప్రభా నైనా అది నెరవేరుతుంది వినాలా ప్రభావ మీరు పట్టుకోవాలా దాని ప్రకారం జీవించాలా పాటించాలా మరియు దాన్ని అనుభవపూర్వకంగా వాటిని అనేకలు ప్రకటించాలా ప్రభావ అలాంటి అభిషేకం గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ దీవించి ఆశీర్వించి ప్రతి చోట మీకు ఆశ్రం పెట్టుకోండి అక్కడ తొలగింది ప్రభు సిద్ధపడాలి అన్నికులు సిద్ధపచ్చా ఇంకా మా ప్రియులు ఎంతో మంది ఆరాధనలు పాల్గొనే వాళ్ళందరూ కూడా మీరు తిరిగి ఆశ్రయించి వాళ్ళకు కుటుంబంలో ప్రతి సంస్థలు తొలగించండి ప్రతిపరచం విశ్వాసాన్ని స్థిరపచ్చండి గురించి ప్రార్థన చేస్తాం ప్రేమ ఓ దేవ సువర్ణశిస్తాపం చేసండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి మీకు ఒక సాక్షులు పెట్టుకోండి మనోజారిని స్వస్థపరచండి మీకు వందాల ప్రభావ బిడ్డలు ఇంకా సంపూర్ణంగా మీరు నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీకొక సాక్షిని పెట్టుకోండి కుటుంబం ఆదరించండి బలపరచండి స్థిరంగా ప్రభ సంపూర్ణంగా ఎదుగులాగా మీరు సహాయపడండి అపోస్తులు ప్రవర్తిస్తున్న పునాదిగా కట్టబడాలా కోడలు ప్రతిష్టతం చేస్తూ ఆత్మీజీతను ఇంకా మెరుగుపరచుకోవాలి బలపడాలా విశేషమైన సేవ చేయాలా రోషంగా మీ జీవించే బిడ్డలుగా కుటుంబం తయారు చేయండి ఓ ప్రభ మా ప్రియులు ఇంకా ఎంతో మంది ప్రవ ఉన్నారు ప్రభా అందరూ మీరు స్వస్థపరచండి మీ కాపుదల మీ కనికరం చూపించండి ఈ శ్రమల కాలంలో ఉంటుండగా ప్రవ్వా ఎవరు కూడా ప్రభావ శ్రమలలో కదిలింపబడుకున్నా ప్రవ్వ మా మీ పునాది మీకు కట్టబడాలా స్థిరంగా ఉండాలా అనేకులను ఆ పునాది మీద మీకు కట్టాలా ఆ పాడైన పునాదులను మేము సరిచేయాలా ప్రవ నీతిమంతులు ఏమైపోతున్నారు అని మీరు అంటున్నారు ప్రవ్వ నా తండ్రి ప్రవ అతిం చేయాలా ఆ పడిపోయిన గోడలు తిరిగి కట్టాలా మీలో ఓ ప్రభావ పత్తి ఒక్కరు చక్కగా కట్టుబడిన గోడలాగుండాలా ఓ ప్రవ్వ అలాంటి సేవలో మీరు మమ్మల్ని నడిపించి బలపరి మేము ఏ రీతిగా పోవాలా మీరే మాకు నడిపించండి మార్గం చూపించండి పరిశుధాత్మ నడిపించి నిత్యం అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకొని మీరు ఆ కొరకు మమ్మల్ని వైరస్ వారి దేవా మా కుటుంబాలు మా కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి కుటుంబాలు మీరు ఆశీర్దించి దీవించండి కాపాడండి ఎవరు కూడా ప్రవ్వ ఈ వైరస్ను బాని కావడానికి వీలేదు ప్రవ్వా ఏ గద్దిస్తున్నాను దేవా మీరే సహాయపడండి మీ కంచేసి మీరు కాపాడండి నిర్లక్ష్యం జీవితం తొలగించి ప్రతి క్షణం జాగర్తగా పరిశుద్ధంగా యదార్థంగా జీవించాలా ఆ పరిశుద్ధుల గుంపులమే ఉండాలా ప్రవ్వ ఆ నాలుగో గుంపు పరిశుద్ధుల గుంపు ఆ గుంపులమే ఉండాలా ప్రవ్వా తన్ని అలాంటి అలాంటి జీవితం మాకు అనుగ్రించి ప్రతి చోట మీకు సాక్షిని పెట్టుకోమని మీరు ఆ అందరిని సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె పరశుధర బ తండ్రి మీ స్థితుల స్తోత్రాలైన ఇస్రాయేల్ దేవ మీకేస్త విజృంభిస్తుంది ప్రభావ కనికరించమని ప్రార్థిస్తున్నాం మీ లోకాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకోవాలైనా పూన తండ్రి వైరస్ బారిన ఎంతమంది పడి మరణ కాకుండా తల్ని మరణిస్తుండగా తన్ని సహాయపడమని ప్రార్థిస్తున్నాం కనీకరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మీ బిడ్డల సాక్ష్యాన్ని కాపాడండి ప్రభావ పేరు దేవుడు ఏమైనా అనేసి అందరూ తను మళ్ళీ అనుమానించకుండా అవమానించకుండా సహాయపడండి తండ్రి విన కృష్ణ పాల్ కానివ్వకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ విజయ్ బాబు తన ఫాదర్ గురించి ప్రార్థిస్తున్నాం తన కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తన భార్య బాబు గురించి ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ వారిని సంపూర్ణంగా స్వశక్త చేసే ఆశ పొడిగించండి వెంకన్న బాబు తన భార్యని ముట్ట స్వస్థపరచుకు ఆశి పొడిగించండి నేను వైరస్ దగ్గరించండి ప్రభే గద్దాం స్వస్థపరచాలి మీ కొరకు గొప్ప సాక్షి నిలబెట్టుకుని నేను ఈ యొక్క శ్రమ కాలంలో తండ్రి మేము మిమ్మల్ని ఎట్లా మహిమపరచాలి ఎట్లా తండ్రి ఒక దశలో మౌనంగా ఉండమంటారు ఏదైనా ఒక దశలో విజృంభించమంటారు ప్రభా నేను మా తను ఓ ప్రభా మేం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం తండ్రి ఘనకరించండి ప్రభా ఆ రోజు తండ్రి దగ్గులు విజృంభించినప్పుడు ఆహారీ సజీవులకు మృతులకు మధ్యలో నిలబడ్డాడు ప్రభావ అవునైనా ఆ యొక్క తల్లిమల్లి కంచు క్రాసు తీసుకొని తీసుకుమల్లిక తిరిగి తల్లిదండ్రుల తల్లి మళ్ళీ అతను నిలబెట్టినప్పుడు ప్రభావ అనేకులు దాన్ని చూసి స్వసం ప్రభావం మిమ్మల్ని చూసే స్వసన ఉందల ప్రభా అనేకులు చిల్లాలను సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆకర్షించుకోమని ప్రార్థి బయలుపకరిస్తున్నాండి ఉందండి సాయంత్రం సమయం మీకు అందరినీ సాక్షిలో పెట్టుకోమని ఏ స్వీకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి మహాపరుషుదుడ మహోన్నతుడ సర్వోన్నతుడ జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన ఏసయ్యా నాయన నీకు వందనాలు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన తండ్రి కడిచిన గాలమంతా కాచీ కాపాడి ప్రభానాయన నాయన నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకున్నారు ప్రభా అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేక మరణిస్తున్నారు ప్రభా కానీ మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినారు ప్రభ నాయన మీరు మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభా మీకు వందనాలు వేసయ్యా మీకు స్థుతులు స్తోత్రములు ప్రభ సమస్త మహిమ ఘనతా ప్రభావం వేసయ్యా నీకే ఏ వేగములు కలుగునగాక హలిలుయ్య నా తండ్రి ప్రభానాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ నిన్ను ఆరాధించే ఈ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభాయన మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా అలాగే పాటల ద్వారా మీరు మహిమ నందారు ఏదైతే ప్రభా స్వరం ఇనే ధన్యత మాకు వందనాలు ప్రభ ఏదైతే విన్న వాక్యం ప్రభానైనా ఆ విని ఆ వాక్యం మా హృదయంలో నాటుకోవాలా ప్రభాన అయినా తండ్రి ఆ వాక్యం ప్రకారంగా మేము ప్రవర్తించాలా వాక్యం ప్రకారం మేము జీవించాలా ప్రభా ఏదైతే నువ్వు మాట్లాడిన వాగ్దానాన్ని ప్రభాని అయినా మేము ఆ వాగ్దానం ప్రభానైనా మా జీవితంలో నెరవేర్చండి ప్రభానైనా తండ్రి ప్రభాన ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారో ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానైనా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా ఈ వైరస్ బారిన పడకుండా ప్రభాని మీ కృపలోనైనా భద్రపరచుకోండి ప్రభాన ఎందుకంటే ప్రభా నీ కృపలోనే మాకు రక్షణ ఉంది ప్రభా నైనా తండ్రి నీ నీడలోనే మాకు ఆశ్రయం ప్రభా తండ్రి ఎందుకంటే మా ఆశ్రయము ఆధారము కొండా మా దాగుచోట నీవే వేసాయా నువ్వు లేకపోతే మేము లేము ప్రభా తండ్రి కాబట్టి నీ నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభా తండ్రి అలాగే వాళ్ళ జీవితంలో ప్రతి సమస్య నుంచి మీరే విడుదల దయచేయండి ప్రభ వాళ్ళ ప్రతి హృదయవాంఛలు మీరు నెరవేర్చండి ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా ఈ వాక్యం ఎనబోతున్నారో ప్రభాయన వాళ్ళ జీవితంలో కూడా మీరు బాగు చేయండి వాళ్ళని విశ్వాసంలో మలపరచండి నాయన నీ పట్ల నిరీక్షణ కలిగి ఉండాలా ప్రభా నీ పట్ల విధేయత చూపించాలా నీతిగా యదార్థంగా వాక్యం ప్రకారంగా మేము ముందుకు పోవాలా ప్రభా తండ్రి నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు ప్రభా నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెడితే ప్రభా నైనా నీ ఆజ్ఞని మేము అతిక్రమించినట్టే ప్రభా నీ ఆజ్ఞ అతిక్రించపోతే అనుసరించి పాటించకపోతే ప్రభానైనా నిన్న మా మీద ఏ తెగుళ్ళు వస్తాయో ప్రభానైనా లేవీ కాండం ఇరవై అధ్యాయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభా నాయన ఒకవేళ ప్రభా మీ ఆజ్ఞలు మేము పాటించకపోతే ఇప్పటి నుంచైనా మీ ఆజ్ఞలు పాటించి నైనా నీ మాటకు లోబడి ప్రభా నీ పేట్ల విధేత చూపిస్తూ ప్రభా మేము ఉండాలా ప్రభాతండ్రి నీకు వ్యతిరేకంగా మేము ఉండడానికి వీల్లేదు ప్రభా మా ప్రతి అపరాధములు పాపములు మీరు క్షమించండి ప్రభా ఈ ఉగ్రత ప్రభాన అయినా అది మీ హస్తం మీరు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి ప్రభానైనా ఈ ఉగ్రత నుంచి మమ్మల్ని కాపాడే వాళ్ళు లోకంలో ఎవరు లేరు ప్రభాణ అయినా అయినా మా ఈ ఉగ్రత నుంచి కాపాడగలిగే దేవుడు మీరే ప్రభానైనా తండ్రి మీరు తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు ప్రభా తండ్రి కానీ ఈ రోజుల్లో మనుషులు ప్రభాణ అయినా హాస్పిటల్ని డాక్టర్లని ప్రభాన అయినా చాలా ఆశ్రయిస్తున్నారు మనుషులను రాజులను ఆశ్రయిస్తున్నారు కానీ ప్రభ మీరు మాతో మాట్లాడారు రాజులను మనుషులను ఆశ్రయించట కంటే యహోవను ఆశ్రయించమన్నో తండ్రి అంటే మిమ్మల్ని ఆశ్రయించాలి ఎందుకంటే పరమ మీరు ప్రభ స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభ కాబట్టి ప్రభ మీలో స్వస్థత ఉంది ప్రభా మీలో రక్షణ ఉంది కాబట్టి తండ్రి నేను మేము మిమ్మల్ని ఆశ్రయించే వారిగా ఉండాలా మీద ఆధారపడి నిరంతరం మేము బ్రతకాలా జీవించాలా మా జీవితాలను ఆ రీతిగా ముందుకు నడిపించుకోవాలా ప్రభా తండ్రి మరి విశేషంగా ప్రభా రాబోయే దినాల్లో ప్రభా నీ మేము ప్రకటించాలా మా సేవా జీవితంలో ప్రభా మీరే గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా అలాగే ప్రభ ఎవరైతే ప్రభా వెంక ఎవరైతే ప్రభాన్ అయినా తండ్రి ఆ వెంకన్న బాబు గారు ప్రభ వాళ్ళ కుటుంబం ప్రభానైనా కోవిడ్ బారిన పడింది ప్రభాన ఆయన వాళ్ళ ప్రతి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాణ అయినా మీరే ఈ వైరస్ నుంచి రక్షించండి కాపాడండి ప్రభా ఈ ఉగ్రతను మీరే తప్పించండి ప్రభానైనా తండ్రి నాయన ఎవరైతే ఆ గాంధీ హాస్పిటల్లో సీరియస్గా అయినా వెళ్తున్నారు ప్రభానైనా వాళ్ళ ఫాదర్ ప్రభ ఆయనని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి మీరే పరమ వైద్యుడు ప్రభాన్ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి ఆ కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచుకోండి ప్రభాన్ ఆయన అలాగే ప్రభాన్ ఆయన నాయన అలాగే ప్రభా వెంకన్న బాబు కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభానాయన తండ్రి ఆ కుటుంబాన్ని కూడా మీరు కాచి కాపడండి ప్రభా వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల్ని అలాగే వెంకన్న బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే విజయబాబు కుటుంబాన్ని కూడా మీరు కాచి కాపడండి ప్రభా అలాగే ప్రభా నాయన మనోజ్ బ్రదర్ని మీరు సంపూర్ణంగా స్వస్థపరిచినందుకు మీకు వందనాలు ఇస్తాయా మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ప్రభాయన సాతాను ఓడిపోయాడు ప్రభానాయన మీరు విజయం సాధించారు ప్రభా నాయన తండ్రి ఇంకా మనోజ్ బ్రదర్కి నాయన శరీరంలో కొంచెం వీక్ గా ఉందంట ప్రభాని ఆయన మీరే బలము ప్రసాదించండి ఇంకా ప్రభాన ఆయన ఇరిక హీలవ్వాలా ప్రభ సంపూర్ణంగా రావాలా ప్రభా అలాగే ఆ మీరే కాచి కాపాడండి ప్రభా మీరే బలపరచండి ఆత్మీయంగా ముందుకు నడిపించండి ప్రభ ప్రతి విధమైన సోదనలు మీరు కొట్టివేయండి ప్రభ అలాగే ప్రభాన ఆయన సువర్ణ సిస్టర్ అలాగే ప్రేమ్ బ్రదర్ ప్రభ వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయినా మీ కృపలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు ప్రభా నాయన ఈ వైరస్ బారిన పడ్డారు ప్రభా నాయన మీరే సంపూర్ణంగా ఆ కుటుంబ వాళ్ళిద్దరిని హస్బెండ్ వైఫ్ని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా అలాగే మెర్సీ సిస్టర్ కుటుంబం ఎవరైతే ప్రభా ఈ వైరస్ బారిన పడ్డారో ప్రభా వాళ్ళందరినీ మీరే సంపూర్ణంగా స్వస్థపరచండి పరమ మీరు ప్రభా మీరే స్వస్థపరచండి ప్రభా మీ నామాన్ని మహిం తెచ్చుకోండి ఎవరైతే ప్రభా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభావ వాళ్ళందరినీ సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా ఈ వ్యాక్సిన్ ఎవరైతే తీసుకోబోతున్నారో ప్రభా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తే ఎలా దాన్ని మేము పాటించాలా కూడా మీరు మాకు చూపించారు ప్రతిదీ మీరు మాకు చెప్తూనే ఉన్నారు ప్రభా మాకు చెప్పకుండా మీరు ఏ పని చేయట్లేదు కానీ మేమే పాటించట్లేదు మేమే ప్రభా అవి మర్చిపోయాం కానీ ప్రభా మీరు ప్రతిసారి మాకు గుర్తుకు చేస్తున్నారు మాకు నెమర తండ్రి కాబట్టి ప్రభా ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన స్థితే వస్తుంది దాన్ని మేము గద్దించే వారిగా ఉండాలా అతండి మీరు చెప్పిన విధానం మేము పాటించాలా ప్రభా ఈ వ్యాక్సిన్ ఎవరికి సైడ్ ఎఫెక్ట్ చూపించడానికి వీల్లేదు ప్రభా ఆయన మీరే ప్రభాన్ అయినా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభాన్ అయినా వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు వందనాల ప్రభావం మీకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావం ఏస్తే నీకే యుగములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడని ఏసుక్రీస్తున్నామని బేట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె పరిశుధ్ర ఏసేయా కృపామయ్య అబ్రాహంకి ఆకోబ్ల గొప్ప దేవ మా దేవ ఏసు ప్రభా మీకు వందనాలు ప్రభా ఏసూ క్రీస్తు నామం పట్టి దేవ మీరు వాక్యంచిత మాతో మాట్లాడినారు ప్రభా ఏసేయా మహిమోన్నత దేవ కృపా మీకు వందనాలు ప్రభా వాక్యాన్ని మహృదయాలలో నీరు ఫలింపు దయచేయండి వేసు ప్రభా ఓ పరిశుద్ధ గొప్ప దేవ సృష్టికర్త జీవంగల దేవ జీవాధిపతి మహోన్నత దేవ పరిశుద్ధ ఓ మీకు ఎంతో వేయలేదు వందనాలు ప్రభా సైన్యములకు అధిపతి అగు యహోవా ప్రభా మీకు వందనాలు వేసు ప్రభా యుద్ధం మీరే ఇసు ప్రభా మీ పక్షాన ప్రభా మేము సైనికులందేవా మీకు వందనాలు ప్రభా ఇన్కడుగు వేయడానికి వీలేదు నడిపించేవారు మీరే ప్రభా మేము మాత్రం వేయడానికి వీలేదు ప్రభా ముందుకే నడవాలా మీ యొక్క ఆత్మ చేతం యొక్క శక్తి నడిపించండి మా కోట దాగుచుట్టు మీరే ఇస్తు ప్రభా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా మేము వేయడానికి వీలేదు ప్రభా విశ్వాసులు ప్రార్థనలు సన్నగిల్లిపోతున్న వేసు ప్రభా విశ్వాసంలో సన్నగిలుతున్న ఏసు ప్రభా అలా జరగడానికి వీలేదు ప్రభా మీరు మాట్లాడండి ప్రభా వారితో వారిని బలపరచండి ప్రభా ఏస మీకెంతో వీల వందనాలు ప్రభావ బ్రతుకుట్ట క్రీస్తే చావైన మేలు అని ప్రతి తీర్మానం తీసుకొని ముందుకు నడవాలా ఏసుప్రభా మీలో జీవింపజేయండి ప్రభా మీకెంతో లెక్క లేనని వందనాలు ప్రభావ మీరే కాచి కాపాడండి ప్రభా వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డను విడుదల మీరు కలగజేయండి ప్రభా ఏ విశ్వాసం కూడా సనగడానికి వీలేదు ప్రభా భయపడడానికి వీలేదు దేవా మీకు ఎంతో వేల వందనాల్ ప్రభావ మీరు నడిపించండి మీరు తోడుగా నిడగా ఉండండి ప్రభా మీ నామైమార్దం వేసా ప్రభా వైరస్ బాడిన పడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు స్వస్థపరచండి ప్రభా బలపరచండి ప్రభా దుడపరచండి ప్రభా ఓ దేవా మీకు వందనాలు వేసే ప్రభా మీరు మా పక్షాన ఉన్నంత వరకు ప్రభా ఏమి మాకు చేయదు ప్రభా ఏది కూడా హాని చేయదు ప్రభా ఇసేయా మీకు వందనాలు ప్రభా వెయ్యి మంది కుడి పక్కన మంది ప్రభా పడినా కానీ ప్రభా అపాయం మా రాదన్న రేసి ప్రభావ మీరు ఆ తీర్మానం ఆ యొక్క ధైర్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా ఇంకా ఎక్కువ ప్రార్థన గడపాలా ఇంకెక్కువ సేవ చేయాలా ప్రభా మా సోదరుల పట్ల వేసే ప్రభా మేము ప్రేమ కలిగే ప్రభావ వాళ్ళని ముందుగా మీలో భయపడడానికి వీలదేసి ప్రభా జడియడానికి వీలెదేస్ ప్రభా ఓ దైవం మీకు వందనాలి ప్రభా ఈ టైంలో ప్రభా సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి ప్రభా భయపడడానికి వీలేది వెనకడేయడానికి చిన్న గుంపుని నా ప్రభాని అక్కడ సమీపించింది వాక్యం ఉదయం భద్రపరచండి నా దేవానికి ఎంతమంది వైరస్ బాధపడుతుంది వాళ్ళ ఉదయాలు స్వచ్ఛపరచండి వాళ్ళతో మీరు మాట్లాడి జ్ఞానం దాయిచేయండి నా దీపా విడిపించండి రక్షణ దాచేయండి వెంకట బాబు కుటుంబ జ్ఞాపకం చేసుకొని స్వచ్ఛపరచం బలపరచండి ఆ సిల్వలు పొందిన గాయాల స్వచ్ఛపరచండి ఆ వైరస్ ని గద్దించండి ప్రభ విడిపించి కంచేయండి కాచి కాపాడండి నా దైవానికి సతం చేసాం అలాగే ప్రభా దైవానికి సతం నిరాకర తొలగి ఉంది సిద్ధపడి జరిగించ మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా వైరస్ బారిన పడిన వారికి అందరికీ సదాకాలం తోడైనడుగాక్ర